స్తోత్రం ప్రభ పరిచిదుర గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి మంతుడానికి వర్ణాలు ఇస్తయ్య ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా అనేక ప్రాంతాలకు మీరు నడిపించినారు సురక్షితంగా నడిపించినారు ఇది ప్రభ ఓ ప్రభ రకరకాల ప్రాంతాల్లో ప్రభావ మీ సేవలు మమ్మల్ని నడిపించినారు ఎంతో ఆత్మల రక్షణ పొందిన ప్రభ మీరు మీరు ఆకర్షించుకున్నారనైనా దాన్ని బట్టి మీకు నీకెంతో వర్ణాలు అర్పించుకున్నదైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం దేవ సమస్త ఘనత మహిమనికి అర్పించుకుంటున్న ఆయన గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాల సమయంలో అయినా మేము మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి సాక్షాత్వార మీరు మహింపొందిన వాకిందరూ మాట్లాడండి ప్రభావ మీకు పరిశుధారణ నటింపు దించండి అయినా దేవాతి దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా ఎవరికి వెళ్ళిన ఘనత మీరు మాకు అనుగ్రహించినారైనా ప్రతి మధ్యాహ్నం పూట చల్లపూట ప్రభ మీరు మాతో మాట్లాడుతున్నారు అన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారైనా దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాడు నీకే స్థుతులు అర్పించుకుంటున్న దేవ రానేబెట్టి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టువేసి మీ మైమార్దమే నడిపించమని ప్రార్థిస్తాను ఓ దేవాతి దేవానికి ఎంతో వన్నా నిస్తా మీరు అక్కడ తొరుగుంది నేను సిద్ధపడాలా నీకులు సిద్ధపరచాలా నటి సేవా జీతులకు అందరూ నడిపించమని ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరూ ఆశ్రదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థిష్టాంతండి ఆమె కృపా కృపా నను విడవదు ఎన్నదికి ఎసయానీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎని ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని కృపా శోకపులోయ లో కష్టాల కడగ పడలిని కడలీలో నిరాశ ని స్పృహలో శోకపు కష్టాల కడగన్ల కడలిని కడలీలో నిరాశ నిస్పృహు అర్థమె కానీ జీవితం ఇక వ్యర్థమణి నే నను కొనగ అర్థమె కానీ జీవితం ఇక కృపా కవితరము గలదేవా నా కష్టాళ కడలిని దాటించే కృపా కవితరము గలదేవా నా కష్టాళ కడలిని దాటించే ఎడబాయలి కృపా విశ్వాస పోరాటం యదురా లోకా సడీలో సడలి విశ్వాసములో విశ్వాసపోరా యూరాయ శోధనలు కాడితో సడలితి విశ్వాసములో దుష్టులక్షేమ మునే చూచి ఇక నీతి వ్యర్థమని అను కొనగా దుష్టులక్షేమ మేనే చూచి ఇక నీతి వ్యర్థమని అను కొనగా దీర్ఘ శాంతము గలదేవ చే విడోవ కనడి పింఛితి దీర్ఘ శాంతము కలదేవా నాచే విడవ కనడి పింఛితి నీసేబలు ఎదురై ఎన్నో సమస్యలో నా బలమును చోచుకొని నిరాసీ మీవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధానయాజుడాసు నీ అనుభవానతో పదపరచిథివే ఎడబాయని నీ కృపా నను విడువదు ఎ నేను చిన్న సాక్ష్యం చెప్తాను అయితే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిండే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని కూడా నాకు తెలియదు అట్లనే డ్యూటీకి వెళ్తున్నా బాడీలో బాగా వీక్నెస్ వస్తుండే చెమటలు చెమటలు పడుతుండే నేను అనుకున్నా బాగా ఏజ్ అయిపోయింది కదా అందుకనే వీక్నెస్ వల్ల వస్తుందని అట్లనే డ్యూటీకి పోయినా మధ్యరాత్రి ఇట్లా రెండు సార్లు అట్లనే నాకు ఇట్లా బాగా ఆయస్యం వచ్చింది ఆయస్యం వచ్చినా కూడా నేను హార్ట్ అని అనుకోలేదు బాగా ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్నా జడ్జ్ మంచిగా అయింది మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినా అట్లా రొటీన్గా ఒక మూడు రోజులు ఏమో అట్లా అయింది నాలుగో రోజు ఇక ఇట్లయితే కాదు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని ఇక తారణక హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇవి అన్ని టెస్టులు తీస్తే దేంట్లో ఏమి మన ట టూ డీకో తీస్తే అందులో హార్ట్ ఫంక్షనింగ్ మంచిగా అవుతలేదు అని అన్నారు అనగానే ఇక ఇమీడియట్ గా ఎంజియోగ్రామ్ తీసిండ్రు ఎంజియోగ్రామ్ తీస్తే అందులో మేము ఒకటే బ్లాక్ అయిందేమో అని అనుకున్నాము మూడు బ్లాక్స్ మూడు బ్లాక్స్ వచ్చేలకు డాక్టర్ అన్నాడు మీకు ఇంకా హార్ట్ అటాక్ ఏం రాలేదా అని అడిగిండు అలా దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుదృష్టి నా మీద ఉంది కాబట్టి దేవుడు ఈ రోజు నా సజీవు లెక్కలో పెట్టిండు అయితే ఇక అక్కడ పోయిన తర్వాత నిమ్స్ లో అడ్మిట్ చేశారు నిమ్స్ లో ఎట్లుందంటే ఒక్కొక్కళ్ళు నెల నెల రోజులు నెలన్నర రోజులు ఉన్నా కూడా ఆపరేషన్స్ చేస్తలేరు అయితే నేను చంద్రశేఖర్ బ్రదర్ కి బ్రదర్ ఇట్లా లేట్ చేస్తుండ్రు బ్రదర్ అని ఎందుకన్నా అంటే ఇప్పుడు నాకు థర్టీ ఆగస్ట్ కు రిటైర్మెంట్ ఆ రిటైర్మెంట్ లోపల నాకు ఇవన్నీ అయిపోవాలా ఆ తర్వాత బెనిఫిట్స్ ఉండయి అందుకని ఇక నేను చంద్రశేఖర్ బ్రదర్ చెప్తే చంద్రశేఖర్ బ్రదరు డాక్టర్ల మాట్లాడి ఇక నాకు ఎన్ని ఫోర్టీన్ డేస్ కి ఆపరేషన్ చేశాను అయితే ఆపరేషన్ చేస్తే నేను మజ్జిగవుతానో లేదో అనే డౌట్ కూడా ఉండే అయితే చంద్రశేఖర్ బ్రదర్ గిట వచ్చి ప్రాథం చేశాను చంద్రశేఖర్ బ్రదర్ రాధికష్ణ అందరు వచ్చారు ఆల్మోస్ట్ అందరూ వచ్చి ప్రాధాన్యం చేసారు ఇంకేంటంటే ప్రాధం చేసే వాళ్ళకి ఇక మంచిగా అయిపోయింది నాకు త్రీ డేస్ లా ఐసీ నుంచి బయటకు వచ్చిన ఇక రాగానే ఒకటే వామిటింగ్స్ ఒకటే వామిటింగ్స్ ఇక మంచిగా కాలే నాకు మంచి కాకపోతే మళ్ళీ ఫోన్ చేసిన అన్నకి ఇట్లా మళ్ళా డాక్టర్ దగ్గర మాట్లాడితే మళ్ళా మెడిసిన్ ఇచ్చింది ఇంకోటి ఏం చేసిందంటే అద్భుతకార్యం దేవుడు నేను ఆపరేషన్ అయినాక ఇట్లా బాత్రూమ్ కానీ వెళ్ళాను వెళ్తే ఇక జారి పడిపోయిన బాత్రూమ్ అయిపోయింది ఇక కుట్లు పోయినయి అని అనుకున్నా అయిపోయింది కదే బతకనేమో అని అనుకున్నా ఇక తర్వాత మళ్ళీ అందరికీ ఫోన్లు చేసి చెప్తే ఏం కాదు సిస్టర్ ప్రార్థన చేస్తామా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని ఇక తర్వాత ఇప్పుడు జర మంచిగా ఉంది నాకు దేవుడు బాగా చేసింది ఇంకా పూర్తిగా బాగా చేయాల దేవుడు మా ఇద్దరిని సజీవు లెక్కలో పెట్టినందుకు దేవునికి వేల వేలాది స్తోత్రములో దేవుని కృపలో దేవుని సేవలో మేము వాడబట్టకు మీరందరూ ప్రార్థన చేయండి మేము సేవలో వాడబడాలా దేవుని కొరకు జీవించాలా అలాంటి అభిషేకం దేవుడు మాకు మీరందరూ ప్రార్థనలో పెట్టండి దేవుడు చిన్న సాక్ష్యం దేవించింది మధ్యలో మనకు ప్రార్థన చేసుకుందాం శోతం విశ్వప్రభ పర్చున్న దేవా నీతిమంతుడా బలవంతుడా ఆశ్చకరుడా పర్చున్న దేవాసానికి శోతం నీకు సాటి ఇవ్వలేరు నా దేవా నీకు శోతం చేస్తు నువ్వు కాలం చేసేవారు తిప్పేవారు ఇవ్వలేరు విశ్వప్రభ అంత మహాగల దేవుడు నువ్వు అలలి ఆలోచనకర్త అలలియ భూలోకంలో కుమారుగా వచ్చి మాకు దొరికిన విశ్వప్రభ అలలి ఎండి బంగారం కంటే అంత సమస్తం కన్నా మీరు గొప్పవాడు దొరికిను మా ఉదయంలో వచ్చి నివేశం నడిపిస్తున్నారు అలలియ నాది అని స్వతం శ్రమైనా ఇరికైనా బాధ అయినా ఎన్ని వచ్చినా కానీ దానిలో మీరు విజయం ఇచ్చి స్వస్థపరిచి నడిపిస్తున్నారు ఈ లోకం అంతా ప్రభ భయంకరం ఉంది కనుక అలలియా భయంకర దినాల్లో ఉన్న యశ్వ్రభ ముందుగానే మీరు చెప్పి ఉన్నారు నాదివానికి సిద్ధపాటి చేస్తున్నారు చెప్పేది ప్రభా నేను కాదు చెప్పేది మీరు యశు ప్రవర్తలు అపసం మాట్లాడిండో మీ పియకుమారితో మాట్లాడడం అలా మేము చిన్నవాడు వేసే ప్రభ దేనికి పనికి రాని నాది ఆ పెంట కుమ్మి పైకి ఎత్తి నీ రక్తం ధర నీ రక్షణ ధర నిలబెట్టిండో మాతో మీరు మాట్లాడి మా జీవితం సరిగ్గా చేయండి అలా నీ అన్ని నీ సరుగుమా మార్చి పరిశుద్ధాత్మ కుంభించి పరిశుద్ధాత్మ నడిపి దయచేసి మీ సహాయం ఇలా అక్కడ భావం సమీపించింది ఎక్కడ చూసే ప్రభ శాంతి జీవితం అలా నీ ఎక్కడి మనుషులకు వార్తలు లేని జీవితంలో వాళ్ళ అంధకారం అసి అధికారో మన వెలుగు వాళ్ళ మీద ప్రకాశం సాయించి స్థిరపరిచి ఈ వాక్యం ద్వారా మాకు సరస్వతం నడిపించే మనీన్ టెన్ చాప్టర్ నైన్ వర్డ్స్ పత్రికలో పదిలో తొమ్మిదాదిలో తొమ్మిది అదేమనగా వేస్తూ ప్రభు నీ నోటితో ఒప్పుకొని అది ఏమనగా ఎవరికు క్రైస్తువుల బిడ్డలు చెప్తున్నారు అలలియా క్రైస్తలు అంటే సంఘం కు రోమా అనే ఆ ప్రాంతం చెప్తుంది నీ నోటుని ఒప్పుకోవాలా అలలియా చెప్తే ఈ లోకంసారం అలలియా జీవిస్తే రక్షణ ఉండదు అలా ఏమలగా నీ నోటితోని ఒప్పుకోవాలా ఎంతపాల ఆ కలవరిసులలో నా ప్రభు నా ప్రాణం పెట్టును అలాలు ఈ ప్రాణం పెట్టి అలలియ లేతరిని శ్రమ పొంది అలలియ నా జన్మ కన్మ పాపం శాపం హలలి ఆయన మోసినడు ఆ శాపం నుంచి విడిపిసి పాపం నుంచి విడిపించి నన్ను రక్షించిన ఆయన నా దేవుడని నూర్తని ఒప్పుకోవాలంట అలలీయ చదువు దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయ విశ్వసించిన ఎడల నీవు రక్షింపబట్టు దేవుడు ముతి నుపినని నువ్వు విశేషించలే విశ్వాసం పెట్టి నా రక్షింపబడతావు అలలియ దేవుడు ఆయన కనుక కానీ కుమారు గురించి చెప్తున్నాడు అలలియ అప్పుడు రక్షణ నీకు అప్పుడు దాకా రక్షణ కాదు అలలియ అప్పుడు రక్షింపబడతావు ఎప్పుడు ఈ రక్షణ నీ జీవిత కాంతంలా దేవుడు కనుక ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొని నీ నీ రాకడి వరకు ఏం ఆ వాక్యం జీవించి ఆయన ఎమ్మిడించి నీ వంతులో నిలబెడితే నీకు లక్షణీ కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును అలా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వించును అలాని నీతి అంటే మన ప్రభు కదా అలాని అందరు పాపం చేసి దేవునికి మహిమ పొందలేకపోతుంది అలా అలాని నీతి అంటే ఏసు ప్రభు ఆ నీతి గల దేవుడు అని ఈ సో రోమా సంఘం అంటే రోమా సంఘం ఎట్లు ఏంటంటే యథావిధి జీవిస్తునేమో అలాది ఆ దేవుని నమ్ముకొని అలా లోక ఆచరణగా జీవిస్తునేమో అందుకోసం ఏమంటు నొప్పుకోవాలా ఈయన ఈయన వాక్యం సారా మనం అలా లియ అయితే ఇక్కడ చూస్తే ఈ లూకస్ వర్త నైన్టీన్ పేపర్ అక్కడ పోయింది మళ్ళా చూసిన లూకస్ వర్త నైన్టీన్ చూద్దాం మనం స్పష్టపడ ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఆయన సంచరించి ఏరుకోపోతున్న సంచరించి ఏస ప్రభు ఏముంది భుజముల రాజ్య భారం ఉంది కనుక అలా అనేక దేవునికి రాజ్యంలో చేయడారా అని ఆయన ఒక ఆ ఏరుకో అంటే ఈ లోకం ఎరుకో లాంటిది శపించబడిదాన్ని ఈ లోకం విగ్రహం పాపం ధర చెప్పించి దాన్ని అలలియా ఆయన సంచరిస్తుని ఏర్పర చూద్దాం మనం ఇదిగోత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అను పేరు ఒకడు అలలియ సున్కడు ఇంకా గుత్తదారుడు జక్కయ్య ఒక పేరు గల వాడు గుత్తదారుడు జక్కర మంచి పేరు సంపాదించిన వ్యక్తి టెక్స్ కల్ ఆఫీ ఉండొచ్చు మంచిగా ఆ ప్రాంతంలో మంచిగా పేరున్నీ పేరు అంటే మనం జీవితం మనం చదువురా ఎవరు అని చూడగోరను గాని పొట్టివాడైనందున అర్జుడండి ఆ ప్రాంతంలో అనేకులు ఉన్నారు కానీ ఇక ఒక్క ఆత్మ కోసం వచ్చినాడు అక్కడ ఒక్క ఆత్మ కోసం వచ్చినాడు తెలుసు ఆయన తెలిసిపోతుంది అలా ఏవల్లగా ఆయన ఆత్మస్వరూప ఆయన సమస్తం సాధం ఆయన ఆయన దాసిది ఏది లేదు చూస్తాం దయ్యం వ్యక్తి బాగా పీడిస్తున్నాడు కానీ ఆయనకు రక్షణ కలిగితానికి ఏం చేస్తున్నాడు ఆ ప్రాంతంలో పోయినాడు ఆ ఒక్క వ్యక్తి కోసం పోయిన ఏం చేస్తు రక్షించుకోండు మార్చుకొని మనం చూస్తాం ఆ దయ్యం వ్యక్తి నీచిగా ఉండే మన మన ఎట్లా పాపంలో మన లయ్యాల పీడింపబరిచి అలాయ ఎవరు సాధింకపడే ఎవరు బాగా చేయలేదు కనుక ప్రభు చేసి తన వాకు ధర స్వస్థపరిచ విడుదలేచి తన సాక్షామకి సేవపరిచి అక్కడ వాడుకున్నాడు అలా ఇక్కడ చూస్తే జక్క కోసం మీ ఆ ప్రాంతంలో పోతుండే ఒక కలవరం వచ్చి అంత ఇదే వచ్చిందంట అంత అదే ఏసు ఏసు వస్తున్నాడు ఎంత పోతుంటే ఈ జక్రవి అంట జక్రవి యేసు ఇంత పేరు పాకుతుంది ఏంది అందరూ గురుకుతుండేమో అక్కడ ఉరుతున్న యేసు ప్రభు దగ్గర ఎక్కడ చూడు జనాలు ఇంత ఉండరు పెద్దమంటే మంచిగా పేరు సంపాదించిన వ్యక్తి అందరూ ఈయనకు ఒక ఆశ కలిగిందంట జకర ఒక ఆశ కలిగిందంట ఏం కలిగిందేమి ఈయనకు చూస్తా ఇలా పి ఆశ చూడు బ్ర పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అలా లియా పొట్టివాడైన గుంపు నుండుగా చూడలేక అలా లియా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో అలాది ఈ వాక్యం ఆత్మీయ హితుత్వతో మెట్టి పెడితే మనం ఈ వాక్యం చూడాలంటే ఒక్కొక్క మెట్టి ఎక్కితే సంపూర్ణమని మనం అలా ఏదో చదువుతూ మేము చూడలేం ఆత్మీయంలో ఆత్మీయంలో ఎట్లా చూస్తుండ్రు చదువుతు పొద్దుగా పోతుండ్రు చేస్తున్నా చదువుకున్నా చేసుకున్నా అంటే ఏసు ప్రభు ఎప్పుడువి ఇందులా పూర్తిగా నీకు సంపూర్ణ కనబడడు అలా చూస్తే మనం చూస్తాం కదా అలా ఏసు గంధం చదువుతున్న వ్యక్తి గంధం ఉంది ఆయన దగ్గర కానీ సాగుతున్నా కానీ సంపూర్ణ చూడలేకపోతున్నాడు ఫిలిప్ ఏం చేస్తుందో అక్కడ సువార్త చెప్పి సంపూర్ణతో నడిపించినాడు ఏసు క్రీస్ నామమ్మా సిల్వర్ వేసినాడు అందరి కోసం ఆయన ప్రాణం భూమి వచ్చి తీసేబడింది అని ఏసు ప్రభు చెప్తుండే అప్పుడు ఆయన మారు వచ్చి ఒక్క వ్యక్తి కోసం వేచిన ఆ పోతే నీళ్ళలో ఏం చేసిన బాఫ్టమ్ ఇసుకుంది మన ప్రిపక్కల వెళ్ళిపోయినాడు తన సంతోషం నుంచి నష్టంకు నక్కడమైనాడు చూడండి మనం ఏం చేస్తాం అలా ఏ ప్రాంతంలో ఏ ఆత్మ ఉంటుంది మనం ఎప్పుడు చూస్తాము ఆ వ్యక్తి దేవుని స్వీకరిస్తే ఆయన రక్షణ వస్తుంది రక్షణ పొందుతాం అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక జీతంలో ఏముంటుంది మనం చూ చూడగలం సంపూర్ణగా అయితే ఈయనకు ఆశ వచ్చిందంట ఏం వచ్చిందంట ఏసు ఒక ఆశ వచ్చిందంట అటు ఆశ పట్టుదల ఆశ వచ్చింది అలాది ఆశ వచ్చింది నేను చూస్తా నేను చూస్తా అని ఈయన ఉద్యమంలో ఒక పట్టుదర నేను చూస్తా ఏ చూస్తా అలది అందరూ వచ్చినా కానీ చూడలేకపోతున్నా నిరాశ అయితే లేదు చూస్తా ఏం చేయాలా ఏం చేయాలని చూస్తా ప్రాసపడుతు చదువు ప్రా అప్పుడు ఏసు ఆ త్రోవన రానే ఉండే కనుక ఏసు ప్రభు ఆ తోవనే రానే ఉండగా అలలియా ఏ ఈ లోకమైన తోవన జక్ర దగ్గర పోతున్నాడు ఏసు ప్రభు జకర తెలియదు ఏసు ప్రభు తెలుసు ఎక్కడ పోతున్నా ఆ తోవోలో జకరే ఉంటాడు నేను పోతా ఆయన ఆయనకు నేను రక్షించుకుంటా నశితి వెతికింది రక్షించడానికి వచ్చినట్టు వాకిం చదివిస్తుంది నేను అని ఆ రాని ఉండగా అతడు ముందుగా పరిగెత్తి అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచటకు ఒక మేడ చెట్టు ఎక్కెను మేడి చెట్టు ఎక్కెను అలా ఆశ ఉంది పట్టుదల నేను ఈరోజు పట్టుదలని చూడాలి ఎట్లవి ఏసు అని అందరూ అందరు జనాలు ఉంటుంది ఈ వ్యక్తి మినిస్తరా ఏంది ఆఖర్ ఏలలో నేనేని మంచిగా పేరు గల కానీ అందరూ చెప్తున్నాడు మేడగుడు ఆ చట్ల మీద ఏకి ఏం చేస్తున్నాడు ఏసు ప్రభుకు అప్పుడు చూస్తున్నాడు ఏస్తూ ఆ చోటికి వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చినప్పుడు ఏ చోటినప్పుడు జక్ర ఎక్కడ ఆ చోటినప్పుడు ఏసు ప్రభు వచ్చు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము కనులెత్తి చూసి అలా చూడండి ఏసు ప్రభు దాగి అయ్యలేదు పేరు అందరికి ప్లీస్ అనేరు అందరు గుంపు గుంపు ఉన్నారు అక్కడ సవరి మన అందరూ ఉన్నారు అలాది అనేకులు ఉన్నారు కనుక జక్ర త్వరగా జక్రా దిగిము నేడు నేను నీ ఇంటను ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా నేడే ఈ రోజే నీ ఇంట్ ఉండవలిని అని చెప్పు హలో ఏ ఆయన ఉదయమే ఇల్లు అలలియా ఆయన ఆలయం కదా నేను జక్రానికి నా ఇంటికి వస్తూ జక్రాఫ్ సత్యం తెలుసుకోలేదంట నేడే ఈ రోజే ఈ రోజే హలలియా ఆశ ప్రయాసం చూసినడు చూసి జక్ర పరేషన్ అయిపోతుండ్రు అక్కడ జకర కలవర పడుతుండ్రు చూద్దాం అక్కడ అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని నువ్వు అలా త్వరగా దిగి సంతోషంతో చేర్చుకొను చూడండి ఏసు ప్రభు ఆకర్షించకుండా ఎవరు రారు కనుక ఏసు ప్రభు మాట పోయింది జక్ర అవధంలో జూగింది సంతోషంతో ఏమైంది సంతోషం ఆనందం వచ్చి త్వరగా దిగి ఏసు ప్రభు దగ్గరికి పోయినట అందరూ అది చూచి ఏన పాపి అయిన మనిషిని యొద్ బస చేయి వెళ్ళనని చాలా తనుగుకొనే అందరూ అక్కడ చూసింది కానీ వాళ్ళు ఎట్లా చూస్తుండ్రు షరీకంగా ఉన్నారు కానీ ఏం చేస్తుండ్రు నేను కనుక్కోవాలా అని ఉదంలో ఉదంలో సంచరిస్తున్నాడు కానీ ఇక చూసి ఈ పాపి అయినా ఎందుకంటే ఏం చేస్తున్నంట పాపి అయినా అందరి ఏం చేస్తున్నారు పేరు వ్యక్తి మీరు ఆయన ఎట్లా ఉన్నారు వ్యక్తి అక్కడ కింద మనం చూస్తాం జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు అలూయ వెంటనే దేవుడు ఆక్రమించమంటుడు దిగి ప్రభువ నా ఆస్తిలో సగం బాగం బీదలకు నినిస్తాను అలూయా ఏసీ ప్రభు ఎదుర్చున్నాడు అలూయా చూస్తాం అతను ఒక ధనికుడు సార్ ధర్మశాస్త్ర వ్యక్తి ఏమంటాడు నిత్యం జీవం పోవాలంటే ఏం చేయాలా ధర్మశాస్త్రం ఏం రాబడిందంటే నిన్న వాళ్ళ పురుగోళ్ళు ప్రేమించమరుగా అవన్నీ నీలో ఒక కొద్దో ఉంది నీ ఆస్తి నిదోగమ్మి నన్ను ఎమ్మెలించి అంటాడు అలా ఆయన మనసు ఎక్కడుంది మనసు ఎక్కడుంది జక్ర మనసు ఉంది ఆస్తి సంపాదించుకోవాలా ఆస్తి సంపాదించుకోవాలా కానీ ఏసు ప్రభు కామించగా ఆయన మనసు ఏముంది ఏసు ప్రభుని ఆక్రమించినట యేసు ప్రభుని ఆదుకున్నట జక్ర మను అలా ఎప్పుడు ఏసు ప్రభు మనసు ఆపుకుంటూ అందరు కక్కావాలే ఏదో అంతా కనబడాలి నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనాను తీసుకొని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లితునని ప్రభుత్వం ఎవరి దగ్గర ఎట్ల పేరు గల వ్యక్తి అంటే అందరికీ ఏం చేస్తుంటే మితికు నడిపిస్తున్నేమో మన లంచం తీస్తున్నేమో తెలియదు సీల్డ్ ఆఫీసర్ కదా అలా మన పర్సంటేజ్ తీసుకుంటు ఏం చేస్తున్నామో కానీ ఏం చేస్తున్నాడు ఆ పేరు గల వ్యక్తి అందరి బెరకా ఉంది కదా అందరి నుంచి ఏం చేస్తున్నట ఎక్కువగా తీసుకున్నారు అందుకోసం ఏమంటారు పైన పైన ఎంత పిలుస్తే భయంకర పాపం చేస్తున్నాడు ఈయన పేరు ఎట్లుంది ఈయనది ఆ పేరు ఎట్లుంది పాపము అనుకొని మమ్ము పిలుస్తలేదు ఈయన పోయి పాపి దగ్గర బస చేస్తున్నట్టుండే అందరు అక్కడ అంటున్నట ఈయన అందరితో కదా లంచం తింటుండడు కదా అందరితోని అక్కడ పేరు లంచం ద ఫేమస్ శక్తి అంట ఆయన లంచం దేమస్ శక్తి అంటే పైలో చూస్తే పేరు వ్యక్తి అంటే అందరికి తెలిసి ఉంటే లంచం తింటుడంట అంత ఎక్కడి నుండి బ్యాంకర్గా అక్రమంగా నడుస్తున్నట్టన అక్రంగా నడుస్తున్నట అప్పుడు ఒప్పుకుంటున్నాడు అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడేన్ అలీయ ఇతను బి అబ్రహాం కుమారుడే అలూయ అంటే ఏసు ప్రభు కుమే నవి అబ్రామ్ కుమారడే నేడే ఇంటికి రక్షణ వచ్చిందని మన ప్రభు నూరుతుని ఆయన రక్షణ కలిగిస్తున్నారు చూడు అక్కడ ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడే ఇంటికి రక్షణ కలిగి వచ్చింది అలలుయ్య చూడండి ఎంత ఉన్నారు ధనపేక్ష అలలుయ్య సంఘాలకు ప్రేమించను పాస్టర్ను ప్రేమించను అలది కనిపించి విగ్రహాల వల్ల యేసు ప్రభు ప్రేమిస్తున్నారు కానీ ఈయనకు ఉదయ ఉదయ ఉదయం మన చూసే దేవుడు కనుక రక్షించుకున్నాడు ఆయన ఆయన రక్షించుకొని ఏం చేస్తుండ్రు జక్రకు రక్షణ ఇచ్చిండ్రు అలలీయ ఆయన ఇంటికి రక్షణ వచ్చింది అక్కడ చెప్తాడు చూడు ప్రతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది హలలీయ ఈ ఇంటికి రక్షణ వచ్చింది హలలీయ చూస్తే మన అనేక ఇష్టాల లేఖను మనం ప్రశ్నించబోతే అనేక ఇష్టాలు దేవుడు మన తెలియబెడుతున్నాడు అలా పౌలుషుడు శ్రమల్లో పోయిండు ఏసు క్రీసు కోసం వాళ్ళు అనుకోలే వాళ్ళు అలా వాళ్ళ సనికలే వాళ్ళు చేయలే కానీ అనుకోలే మనం ఏం చేస్తున్నాడు శ్రమంలో పోయి ఆ సరసలో పోయినాక దేవులకు ప్రాణిక ఎట్లుంటది మనం ఎప్పుడు గురించి పెడతాం దేవుళ్ళు ప్రాణిక ఒక ఆత్మను ఎట్లా రక్షించబడతాయి మనం ముందు సాగిపోతే ప్రార్థను ఆరాధన ప్రార్థన పోయి మనం స్వార్థను సాగిపో అప్పుడు పౌలుస్తున్న రాత్రి వేళ కటాక్షం భూకం వచ్చింది అలాది ఆ సంఖ్యలు తగ్గిపోయినాయి చర్షాల గుణ్యాలు కదిపోయినాయి అలాది ఆ సంఖ్యలు మన ప్రభు ఒకటే చూసేవాడు కదా కాబట్టి సుతించే వరకు సంఖ్య తగ్గాలి చూస్తే అందరికి అయింది తగ్గిపోయినాయి అందరి దేవుని ఒక శక్తి దిగి ఏమంటే సంఖ్యలు తగ్గిపోయినాయి అందరికీ ఒక రీతి ప్రేమ చూసేవాడు కనుక అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ రాత్రి వేరే చీకటి వేరే ఆ ఉన్న సుబ్రీణ ఏం చేసి తన ఉన్న పక్క కత్తి చూసి పురస్థానం పోతుంటే ఆ పౌలుకు దేవుడు కన్నులు చూపించి ఏ హాని చేసుకోవద్దు మేమందరం ఉన్నాం నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంట ఏ సుబ్రభుని విశ్వాసం పెట్టు నీ ఇంటి నీ రక్షణ పొందుతు అలాగే దేవుని ఒక కారం పౌలు సెలవు ఈ శ్రమలో ఈ వ్యక్తికు రక్షణ వచ్చిందా ఈ క్షమలో రక్షణ వచ్చిందా అని ఏం చేసిందో ఆ ఇంట్లో దేవుని వాక్యం పాలసీలు చెప్తే అక్కడ ముందే రక్షణ పొందింది అలా రుయా చెప్పంటే ఇక్కడ స్వార్థ లేకునే ప్రజలు ఇక్కడ రోమాధ్యాయంలో చూడబాయి ఇంకా రోమాధ్యానంలో చెప్తాడు ఇక్కడే కిందనే ఇప్పుడు తొమ్మిది అధ్యాయం చూద్దాం పదిలో తొమ్మిది వచ్చినాం టెన్త్ చాప్టర్ లా నైన్ ఫస్ట్ చదువులో కదా అనేది సెవెంటీ సేవనా బ్రదర్ సెవెంటీన్ కాగా వినుట వలన విశ్వాసము కలుగును కాగా ఇంత వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అలా ఇంత మాట ఏం మాట ఏం చేస్తున్న తన మార్పు తీస్తుంట విశ్వాసం కలిగిస్తుంట ఇంకేమంటాడు అయినను నేను చెప్పినది ఏమనగా అయిన మేము వారు వినలేదా విన్నారు కదా విన్నారు కదా వారు సర్వము భూలోకం అంతటికి వారు సర్వము భూలోకం అంతటికి వారి మాటలు భూదిగంథముల వరకును బయలు వెళ్ళనుభు సువార్త భూదివంతకు బయలు మరియు నేను చెప్పినది ఏమనగా ఇస్రాయేల్ నాకు తెలియకుండెనా ఇజ్రాయేల్ కు తెలియకుండెనా ఇజ్రాయల్ లేకుండా తెలిసే ఉన్నది ఇజ్రాయల్ తెలుసు కనుక మన ఇప్పుడు చూస్తే ఆత్మహేతలు అందరూ తెలుసు కనుక ఎందుకు నిర్లక్షణ ఉన్నారు వాళ్ళు సగం నుండి వచ్చిన జీవిస్తున్నారు చదువు చూస్తున్నారు కానీ నీ బాధ్యాధి బాధ అయింది మనం శువార్త చెప్పాలా అలాగే మనం శువార్త చెప్పాలా మనం సువార్త చెప్తే ఆ కుటుంబ రక్షణ దేవుని శుద్ధిస్తుంది దేవుని మన వాళ్ళ దేవుని కోసం ఒక సాక్షిగా ఉంటుంది అది భావం మీద మోపి ఉన్నది కనుక మనం నమ్మకంతో బాబోలు ఇక్కడ పేపర్ పైన మేడం ఫ్యాన్ వల్ల ఇక్కడ పైన ఉంటుంది ఇంకా పైన ఉంటుంది చూడు నైన్ టెన్ లో చూడు లో ఎంత బ్రదర్ ఎలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది ఆయన ఎందు విశ్వాసం నుంచి ఎప్పుడు సిగ్గుపడం ఎప్పుడు అక్కడ ఏ సుప్ర రాక వాడు ఆయన మీద విశ్వాసంలో సాగిపోల పోతే ఎప్పుడు ఆయన సిగ్గుపడనని లేఖను చెప్తుండని రోమ సంఘం చెప్తున్నాడు కదా భేదము లేదు ఈసారి ఈ గిరి ఏం భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి అలాది ఒక ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు తనకు ప్రార్థన చేయడం కృప కృప చూపిస్తున్నట్టు ఇంకేమంటే రక్షింపబడును అలా ప్రభు నామం పట్టి వాళ్ళు ప్రార్థన చేయాలని రక్షింపబడు హలో లియ ఏం తెలుసుకొని ఆత్మ తెలుసుకొని వాళ్ళని ప్రార్థిస్తే సంపూర్ణ రక్షణ ఇక్కడ మన సంగానికి మన పావులు భక్తుడు చెప్తున్నాడు అలా అరే కొన్ని సత్యాలు ఏం చేస్తున్న పావులు ధర సంఘాన్ని బయలుపరుస్తున్నాడు మీరు ఇట్లా ఉండాలా అని బయలుపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు అంటే దేవుని వాచ్యం సంఘంకు స్థిరపరుతుంది వారు విశ్వసి వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయదురు ఇంతకు ముందు మనం విశ్వాసం చేయలే లోకాంతాలు చేస్తున్న ఇలా పండుకోవాలా చేయాలా మనకి విశ్వాసం లేదు అంటే దేవుని స్వార్థరాలే విశ్వాసం పెట్టలే మన విశ్వప్రభువు ప్రార్థన చేయలే నా ఇష్యండా కదా నేను చూసూసేటప్పుడు ఏం చేయాలా పొద్దుగాల పోవాలా సంపాదించుకోవాలా పండుకోవాలా మన పొద్దుగాల పోవాలా ఇదవిధి జీవితం అదే నా ఆత్మ కోసం ఎప్పుడు నేను ఆలోచించలే నా ఆత్మ కోసం ఎప్పుడు ఆలోచించలే కానీ నా జీవితంలో ఎంతోమంది చచ్చిపోయినారు సపోయిందంటే ఎక్కడ పోతున్నది నాకు తెలియదు ఎప్పుడు ఈ బైబుల్ ఒక ద్వారా వచ్చింది చర్చకు వచ్చినాక తెలుసుకున్నా కానీ ఆత్మకు మన ఒక స్వర్గం నరకమని తెలిసింది అంటే సత్యాన్ని తెలిసింది పాపం ద్వారా జీతం వంద నరకం అవుతుంది కానీ సత్యంలో స్వతంత్రం అవుతుంది ఆ స్వతంత్రమే నీకు స్వర్గం ఇస్తుందని నాకు తెలిసింది అప్పుడు నేను రక్షించబడినా అలా ఎప్పుడు దాకా అలాది ఒక సంవత్సరం నారా నాకు సేవలు పంపుతాను పోయి ఇంటింటి పోయి మీటింగ్ చేయాలా తిరిగేసి మీటింగ్ చేయాలా వాజ్ ఎంట పోవాలా అలాగే ఇక సేవకు నీరు పోవాలా ఊళ్ళో పోవాలా పోతే పోతే ఒక సంవత్సరం నారా చేసుకొని అప్పుడు నాకు దేవుడు బయలుపరిచినాక అప్పుడు నేను బాస్టర్ తీసుకున్నా ఈస్టర్ నారా ఏమి ఈస్టర్ చేస్తుండేప్పుడు ఒక అగ్గి లాంటి సిల్వర్ నాకు కనిపిస్తుంది సిల్వర్ చూస్తుండే బాస్టర్ మునుగాల మునుగాల మునుగాల అంటే అప్పుడు పాస్టర్ దగ్గర పోల పాస్టర్ కంటే నాకు బాస్టర్ తీసుకుంటా అంటే పాస్టర్ నీకు బొంద ఇస్తా ఇదైంది పాస్త చెప్పేది ఏంది నేను నాకు కొంచెం ఇది అయింది అంటే నీకు నేను బాప్సం ఇస్తా అంటే అప్పుడు బాపం పొందినాక అప్పుడు దేవుడు ఈ వాక్యంలో స్థిరపరిచి బలపరిచి దాని తర్వాత ఇంకా శోధన ఎక్కువైపోయినాయి ఇంకా భయంకర శోధన శోధన మీద శోధన కానీ అన్ని దేవుని మీ స్వీధించినా కానీ ఇంకా అన్ని విగ్రహాలు వచ్చినాయి ఎన్నో శోధనలు వచ్చినాయి పెలిషన్లు వచ్చినాయి రకరకాలు వచ్చినాయి కానీ ఏం చేసిన ఆచారాలకు లోబడకుండా ప్రభు వాక్యంకు లోబడి ఇంతవరకు దేవుడు ఏం చేస్తున్నాడు స్థిరపరిచి నడిపిస్తున్నాడు ఇద ముందు నడిపిస్తున్న దేవుడు విసిరిస్తున్న కనుక దేవుడు మన మనం ఏం చేయాలా ఇసుచి వాక్యం ఉదయంలో నాటబడాల వాక్యంలో నాటబడి నాణ్యం వాళ్ళు ఏం చేయాలా స్థిరపరిచి వాల్వి యొక్క శిష్యులైతే దేవునికి ఆ కామన పౌరుశిలో చెప్పిన పిలిపెట్టే చెప్పిండే ఈ కాలంలో మనకు ఒక భారం ఏమనేది ఆ భారం ఏం చేయాలా నమ్మకంగా చెప్పి సాగిపోతే చిన్న వాక్యం తీవ తండ్రి ప్రభావ నీకే వందనాలు తండ్రి ప్రభానికే స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతా తండ్రి ప్రభాన్ని కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభాన్ని కంటి పాప వలె తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ ధనం తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని సజీవమైన దేవుడు నువ్వు తండ్రి అలాంటినీ సన్నిధిలో తండ్రి మేమంతా ఇక్కడ గుముకూడి నిన్ను స్తుతించి ఆరాధించేలాగా నన్ను నీ స్వరం వినేలాగా ప్రభా అలాగే నువ్వు చేసిన మేలులు ప్రభాయన మేము వినులాగున తండ్రి గొప్ప సాక్ష్యం ప్రభా నైనా మీరు ఈ రోజు తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినారు ప్రభ దానిని బట్టి మీకు ఎంతో వందనాలు మీకెంతో స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఎస్ఐ నీకే యుగ యుగములకు కలుగును గాక హలెలియ తండ్రి ప్రభా నాయన రేణుకా సిస్టర్ పట్ల మీ కృప చూపించి నాయన మీ శాశ్వతమైన ప్రేమ నాయన అనుగ్రహించి ఆ యొక్క ప్రభా తండ్రి ప్రాణాంతకమైన తండ్రి హార్ట్ సర్జరీ నుంచి మీరే నాయన తోడుగా మీ సన్నిధి నాయన తోడుగా ఉంచి మీరే ముట్టి తాకి స్వస్థపరిచి ఈ దినం సజీవ లెక్కలో ఉంచుకొని ప్రభాన మీరు చేసిన మేలును బట్టి మీ గురించి చెప్పుటకు ఇచ్చిన భాగ్యము ధన్యతను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా సిస్టర్ ని స్వస్థపరిచినందుకు మీకు ఎంతో స్తోత్రములు ప్రభా ఇక మిదట ప్రభా నాయన తండ్రి ఆమె జీవించే జీవిత కాలం అంతా నీ నీతిని నీ రాజ్యాన్ని ధైర్యంగా ప్రకటించాల నీ రక్షణలోకి అనేకులని ప్రభా నడిపించాలా ఆ రీతిగా నీ కొరకు బలమైన సాధనం లాగా ని వాడుకోండి ప్రభు అంతా ప్రభా నీ కొరకు సాక్షిగా జీవించేలాగా ప్రభా నాయన నీ యొక్క చిత్తానుసారంగా నీ హృదయానుసారంగా ప్రభా నీ యొక్క ప్రణాళిక యొక్క ఆలోచనల ప్రకారంగా ప్రభా ఆమె జీవితాన్ని మీరే ముందుకు నడిపించండి తండ్రి ప్రతి శోధనలు ప్రతి కీడులు ప్రభా నైనా ప్రతి విధమైన మరణగండా నుండి ప్రభ తప్పించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా అలాగే తండ్రి ప్రభా వాకిందారని మాట్లాడిన ప్రభా అవును ప్రభా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ప్రభా తండ్రి ధనవంతులు అగుట వాళ్ళు శోధనలోను గురిలోనూ అవుతారని చెప్పిన ఎంతో మంది ఆ రీతిగా విశ్వాసం నుండి తొలగి ప్రశ్నలైనారు ప్రభా కాబట్టి దైవజనులు మీరు విసర్జించమని మీరు నాయన తండ్రి ఎన్నోసార్లు మాకు చూపించినారు ప్రాభ అవును ప్రభా తండ్రి ధనముకు దాసుడైన వాడు నీకు యజమానుడు నువ్వు కాబట్టి నీకు దాసుడుగా ఉండలేరని చెప్పినావు ప్రాభ కాబట్టి ఆ రీతిగానే నీ పన్నెండు మంది శిష్యుల్లో ఏదో కూడా ప్రభా తండ్రి ధనం ఆశ కలిగిండు కాబట్టి నీ నీతిని నీ సత్యాన్ని నీ రక్షణలో ఉండలేకపోయినాడు ప్రాభా కాబట్టి నాయన తండ్రి ఆయన అదే రీతిగా అననీయ సభ్య వాళ్ళు కూడా ప్రభా తండ్రి నాయనా ఆ రీతిగా ధనం మీద వ్యామోహంలోనే ప్రభ వాళ్ళ జీవితంలో ప్రభా అమూల్యమైన వాళ్ళ ప్రాణములు పోగొట్టుకున్నారు ప్రభా అలాగే గేహాజీ గాని కాబట్టే ప్రభాయన మా ధననీధి ప్రభ పరలోక మందు భద్రపరచబడి ఉంది కాబట్టి ప్రభ అనేకులు రక్షణలోకి రావాలా నశించిపోతున్న ఆత్మలే మా ధననీధి ప్రభ మా ఆసక్తి దాని మీద ఉండాలా మా శ్రద్ధ దాని మీద ఉండాలా ఆ రీతిగా మేము ప్రయాస పడాలా ఆ రీతిగా అది కష్టపడితేనే ఆ బహుమానం వస్తుంది ప్రభ కాబట్టి కష్టపడే మనసు మాకు అనుగ్రహించండి స్థిరమైన నీ మనసు మాకు అనుగ్రహించండి మీరు ఎట్లా శరీరం అందు శ్రమ పడినరో అలాంటి మనసుని మాకు ఆయుధంగా ధరింపజేయండి ప్రభా నాయన మేము కూడా ప్రభా నాయన అనేకులకి ప్రభా సువార్తని ప్రకటించాలా ప్రాభ ఎవరు చెప్పని రీతిగా ఈ తరంలో మీ కొరకు మేము సాక్షిగా నిలబడాలా ఎన్నడు ఎవరు వెళ్ళని ప్రదేశాల్లో ప్రభా రాష్ట్రాల్లోకి వెళ్ళి మీ సువార్తమే మేము ప్రకటించాలా నాయనా నాయన అనేకులు ప్రభా తండ్రి అంధకారంలో ఉన్నారు చీకటిలో ఉన్నారు ప్రభా కాబట్టి వాళ్ళందరి దగ్గరికి సువార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అన్నావు ఆ రీతిగా చీకటి ఉన్న ప్రతి ప్రదేశంలోకి వెళ్ళి ప్రభ ప్రతి ఒక్కరూ వాళ్ళ నోటితో పాపాలు ఒప్పుకోవాలా ప్రతి ఒక్కరూ ప్రభాన్ ఆయన యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని గ్రహించుకోవాలా హృదయపూర్వకంగా ప్రభాన్ అయినా తండ్రి వాళ్ళందరూ ప్రభాన్ని సన్నిధిలో మారుమనుసుకుంది నీ రక్షణ పొందుకొని నీ నిత్య పొందుకొని ఆ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు పౌరస్థితి ఉండేలాగా ప్రతి ఒక్కరు హక్కుదారులు అయ్యేలాగా మేము కష్టపడాలా సాయసాలా అలాంటి ఆసక్తి ఆయన మాకు దయచేయండి అలాగా శ్రద్ధగా మేము పనిచేయలాగా మీ కృప మాకు చూపించండి ప్రభాన్ తండ్రి ఎంతో మంది ఈ లోకంలో ప్రభా ఈ దేశంలో ఉన్నారు ప్రభా నాయన మంది తండ్రి క్రీస్తుని గురించి తెలిసిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రాభ అలా సువార్త లేని స్థలంలోకి మీరు వెళ్ళాలి ప్రాభ అది తండ్రి అపర్థి గ్రంథంలో ఆయన అన్ని జనలు కాబట్టి దేవుడవు కాబట్టే ప్రాబ ఆయన అంత కూడా నీ కనుదృష్టి ఆయన మీదనే ఉంది ప్రాభా ఈరోజు అలాంటి ఆసక్తి శ్రద్ధ మీ పట్ట కలిగితే మీరు కూడా మాకు అంత సమీపంగా మీ కణదృష్టి మా మీద ఉంచుతారు ప్రాభ కాబట్టి మా ఆశ చేస్తూ నీవైతే ఉండాలా మా మనసు ఎప్పుడు నీ మీదనే ఉండాలా ప్రాభ ఆ రీతిగా జక్కయ్య తన పార్టీ అయినప్పటికీ కూడా ప్రాభ మీ ఆజ్ఞల ప్రాప్తంగా ఏదైతే ప్రాభ తన ఆస్తి భేదల పెంచండి ప్రాభ ఇచ్చే మనస్సు ప్రాభ క్రీస్తుని అంగీకరించినప్పుడే కలుగుతుంది ప్రభాస్ లేని వాడు ఎవడు ప్రభా ఎటుటి వారికి సహాయపడలేడు ఎదుటి వారికి అక్షరంలో ఉపయోగపడలేడు ప్రాభ కాబట్టి అలాంటి హృదయం మాకు ఉండొద్దు ప్రాభ అండ్ క్రీస్తు ఎట్లా అయితే ప్రాభ ఆ యొక్క మిల్కీ ఈ రోజు మమ్మల్ని యాజతులుగా రాజులుగా పెట్టినా ప్రాభ కాబట్టి మేము ఇన్ని విధాలుగా ప్రాభా నైనా మీ యొక్క హృదయానికి నీ ఎందుకు చేసి కలిగి ఆ రోజు కుమారుడిగా తండ్రితో ఎట్లా అయితే అత్యంత అభిమాన్య కలిగి ఆయన నువ్వు తండ్రి పేద ఎట్లా ఆధారపడి జీవించినావు ఏ రీతిగా ప్రార్థనలో నిరంతరము తండ్రితో అనుబంధం కలిగి ఉన్నావు అలాంటి విధానం మాకు కావాలంట విధానంలోకి మమ్మల్ని నడిపించండి ఆయన ఆ రోజు ఎట్లా ప్రార్థన చేసినారు ప్రార్థన చేసి వేషధారణ నుంచి ప్రభ దేశారణ ప్రార్థన దేశధారణం నుంచి మమ్మల్ని వినిపించండి మా భక్తిని దృష్టికి ప్రభ యథార్థముగా ఉండాలి కాబట్టి మేము యథార్థంగా ప్రవర్తిస్తున్నలాగా మేము ప్రభావిత ఏ ఇంటిగా కూడా ప్రభా నాయన మేము నాయన పాపం జరిగి వెళ్లకుండా ఎల్ల వెళ్ళలా ప్రభావ నీ వాటిన ద్వారా మా హృదయాలను మేము కంచుకోవాలా అన్నిటికన్నా ఘోరమైంది మోసకరమైంది వ్యాధి కలిగిందన్నావు ప్రభా దాన్ని గ్రహించిన వాడు ఎన్నటికీ ప్రభావ హృదయాన్ని కఠినతం అలా కఠిన పరిస్థితున్న వాళ్ళు ఎవరు ప్రభ ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించలేరు ఎదుటి వారి పట్ల సహాయపడలేరు ఎదుటి వారిని తండ్రి వాళ్ళ జీవితంలో తగ్గించుకోలేరు ప్రభ వ్యతన పడతారు అసలు పడతారు కోపము స్వేషర్ ఇవన్నీ క్రియలు అంధకార సంబంధమైన క్రియలు ప్రభ శరీర సంబంధమైన క్రియలు ప్రభ వాటిలో మేము ఎప్పుడో సమాధి చేయబడి ఇక బ్రతుకుతున్న కాలం అంతా క్రీస్తుతో మేము కాబట్టి క్రీస్తు పైన పైననే వెతకాల ప్రభ అలా ప్రభుత్వ మనసు ఉదయం లాగా ప్రభ మేము కూడా ఎందు ఆసక్తి కలిగి శ్రద్ధగా ప్రభ నిన్ను వెతికే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించమని తండ్రి సువార్త ప్రతి ప్రదేశంలో మేము తండ్రిని సువార్త ప్రకటించి అనేకులని నీ రక్షణలోకి నడిపించలాగున అనేకులను వాళ్ళ పాపాలులాగునా ప్రభ వీరే తండ్రి మతరుడుగా నాయన మీ కృప నిత్యము మాకు అనుగ్రహించి మేము వెళ్ళే ప్రతి మార్గము త్రోభ మీరు సరళం చేసి మా సన్నితి కాదు స్వబుద్ధి కాదు ప్రభా తండ్రి సమస్తం మీ చిత్త ప్రకారం ఈ హృదయానుసారంగా భావిస్తున్న హృదయానుసారుడుచారుడు ఆ రీతిగా నీ హృదయాన్ని మేము నీ చిత్తానుసారంగా నడుచుకొని నీ ఎందు విజేత కలిగి జీవించే చిత్రం మాకు దళితేమని విశకరిస్తున్నాను ప్రార్థించబెట్టుకుంటున్నాం శ్రోత్రం ప్రభా పరిస్థితిగా గొప్ప దేవ జీవం గల తల్లి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడా నీకు వన్నాలిసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సచీలకులు నిలబెట్టిన ప్రభావ దివారాత్మల్ని కాచి కాపాడి అంటే నీకు నీకే కృతజ్ఞత అస్థుత్తులు సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగములు కలుగుని అలా నీయ నా ప్రభావ ఈ యొక్క మధ్య కాల సమయంలో అయినా మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీ సన్నిధిలో గడిపే కృపను మాకు అనుకరించారు దాన్ని నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నా నీకే కృపల్ అర్పించుకుండా అయినా వాటిని మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు మీ వార్త ప్రకటించాలి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ మీకు అన్ని ప్రార్థించాలా అనేకలు పాపాలను ఒప్పంద చేయాలా ప్రభావ నా దేవా నా ప్రవ జక్క జీతం ప్రభావ నా తల్లి మీద సంచరించినప్పుడే ప్రవ విన్నారు ప్రభా మీ సువార్థ విన్నారు మీరు నిజమైన దేవుడు తెలుసుకున్నారు అందుకే అనేక రక్షణ పొందినారు ప్రభా మీరు ఆ ప్రాంతంలో సంచరించినప్పుడే అలాంటి కార్యాలు జరిగినాయి కాబట్టి ప్రవ మీ బిడ్డలమైన మేము కూడా ప్రవ అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి సంచరించాలా ఈ దేశ నలుమూలలు సంచరించాలా భూ మీకు సాక్షులుగా జీవించాలా ఆ నీకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవకులుగా మీరు మమ్మల్ని తయారు చేయమని మీరు మాతో మాట్లాడేందుకే నీకు అన్నాలి ప్రభావం ఎలాంటి ధనాపేక్ష లేకుండా ప్రవ్వా తారాలకు ప్రభావ మీ కొరకు మేము ఇచ్చేలాగా సాయపడండి సమస్తం మీరు అనుగ్రించిందే ప్రభావ మీ మైమ్ కొరకు మేము జీవించాలనే సాయపడమని ప్రార్థిష్టం నాయన సాక్ష్యాల ద్వారా ప్రభావ మీరు మైం పొందారు ప్రభావ లేనిక సిస్టర్ విషయంలో ప్రభావ మీరు ఎంతో అద్భుత కార్యం చేసినారు ప్రభావ సిస్టర్ మీరు స్వస్థపచ్చిన నీకు ఎంతో వన్నాాలు ఇస్తాయిగా భయంకరమైన ఒక మరణ గండం నుంచి ఆ శోధ నుంచి మీకు ప్రపంచినారు ప్రభావ ఒక్క దేవ ఇది మీ వాళ్ళే కలిగింది మీ వాళ్ళే కలిగింది ప్రభావ నీకే సమస్త గణతమైన చెల్లిస్తాం మీరు స్వస్థపచ్చే దేవుడని ఆ వాక్యం ప్రభావ తన జీతంలో నెరవేర్చేందుక నీకు ఎంతో వన్నాాల ప్రభా నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ మీ సేవలో బలంగా వాడుకోండి మీ కొరకు అనేక చోట్ల సాక్షిగా ఉండాలా అనేక మీ చెంత నడిపించాలా ఆ రీతి మీరు అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థిస్తాం మంచి ఆరోగ్యం మీరు ప్రభా ఇక్కడికి ఇచ్చిన విధానం బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్నాం ఏ వాసుదేవానికి ఎంతో వందాలు ప్రభా మనోజ్ గారు కూడా మీరు కాకండి మీరు బలపరచండి నూతనంగా అభిషేకించండి మీ పరలోకొప్ప జ్ఞానం అని గురించి ప్రతి చోట నీతి సత్యాన్ని ప్రకటించడా లేవనైతే బలపరచండి శరీరంలో ప్రతి బలహీనతను గర్దిస్తున్న వేస్తు క్రీస్తునంలో శరీరంలోని ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్న స్వస్థత ప్రకటిస్తున్నాం వేస్తు క్రీస్తు పరిషత్ నామమైన ప్రతి బలహీనత నుంచి మీ కొరకు సాక్షిని పెట్టుకొని బలపచ్చమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా దిలీప్ బ్రదర్ చిన్న పాప గురించి మేము ప్రార్థిష్టమైన డెలివరీ విషయంలో చేసిన అద్భుతాన్ని బట్టి నీకు ఎంతో వన్నాలు ప్రభావాయన ఇసయ ఒక చిన్న పాపని ఇచ్చినందుక నీకు ఎంతో వన్నాాలి ప్రావా నీకే కృతజ్ఞతలైనా ఆ బిడ్డ మీరు కాకని ప్రవా నైనా డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మీరు ప్రవా జాండీస్ వచ్చినటు ప్రభా డాక్టర్ చెప్పినారు ప్రభావా కానీ ప్రభావ మీరు స్వస్థపచ్చే దేవుడు ప్రభావా మీరు ఇచ్చిన బహుమానం ప్రభావ బిడ్డ మీరు స్వస్థపచ్చి అక్కడ జాండీస్ నిర్దిస్తున్నాను షేర్ నుంచి పడికడం అని ఆగ్రహించాను బిడ్డ సంపూర్ణమైన స్వస్థతో ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామన స్వస్థపర్చండి మహిమనందరినీ సంపూర్ణంగా రెస్టోర్ చేయండి ఫీలింగ్ దయచేయండి మీ కొరకు సాక్షి పెట్టిన నిలబెట్టుకున్న బిడ్డ మీ కృపలు ఎదగాల చిన్నతనం నుంచి మీ కృపలు ఎదగాల ఎట్లా పెంచాలో తల్లిదండ్రుల జ్ఞానం దయచేయండి ఓ ప్రభావ మీ కృపల్ పెట్టిన భద్రపరచుకున్న ఆయన స్వస్థపచ్చినందుకే నీకు ఎంతో అన్నాాలి ప్రభావ ఒప్పదేవ ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరి గురించి మేము దీవించి ఆశ్రదించండి అభిషేకించండి మేము ఉంటుంది శ్రమల కాలంలోనైనా మా పిలుపు మా ఏర్పాటును నిశ్చయం చేసుకుని మరీ జాగ్రత్త పడి జీవించాలా ప్రభావ అయినా మీ నీతి సత్యాన్ని ప్రకటించాలా ఆ రీతి మా కుటుంబాలు ప్రతి ఒక్కరి మీరు స్వస్థపచ్చి బలపరచమని ప్రార్థిస్తాం మీకు సమ్ముఖంగా వరకు ఈ రక్షణ ప్రాణాలకి మేము ఉండాలా ప్రభావ నీకులు మీకు అలాంటి సేవా చేసే నడిపించి ఒకరున్న ప్రతి ఒక్క వాంఛలు మీరు తీర్చండి కుటుంబ సమాధం దయచేసి వాళ్ళ సేవా చేత మీరు ఆశ్రయించి మీ కొరకు సాక్షి మీరు సిద్ధపచ్చుకోమని సురక్షిత మా గృహాలకు మీరు తెచ్చుకోమని సూప్రభ నాధింత వరకు వాక్యందరు మాట్లాడ యశోప్రభ సువార్థ భారం శిల్వా భారం మాకు మోయబడి ఉంది యశ్వ్రభ అలా ఈ అనాజిమాని మంచి సువార్థ అలా ఈ అనాధిమని ప్రకటించాల యశ్వ్రభ ప్రకటించే శ్రమ అని మీరు చెప్పింది నా దీపానికి శ్రోతం చేసాం ఎస్ ప్రభా నా దీవానికి శ్రోతం ఇచ్చిన తనంత వాడుకోవాలా అభివృద్ధి తీసుకురావాలా అభివృద్ధి తీసుకున్న దేవుడు నువ్వే అంచు వాక్యం ఎదుదని జ్ఞానంలో ఎదుదని నా దీవానికి శ్రోతం చేసాం అలాగే ప్రతి ప్రాంతంలో ప్రభా ప్రతి ఆత్మకు రక్షణ ఇంతవరకు ప్రభా మాట్లాడు ఇంకా సరస్వతం నడిపిస్తాను భాగ్నం చేసిండ్రు మాకు నడిపించి గుడైన రాసారితో నిరవేసి బయలుపరచని అలాగే ఎకే ఎంతోమంది ఉన్నారో వాళ్ళ ముట్టి స్వస్సపరిచి తిరిగి వెలిగించి మీ సేవల బలంగా వాడుకొని నా దీవానికి సౌతం ప్రతి కుటుంబ ప్రభ అలాగే కుటుంబ కుటుంబ ప్రభా అలాగే సేవ చేయాలా చిన్న పెద్దలు సేవ చేయాలా అక్కడ సమీపించింది అందరినీ స్వార్థ చెప్పాలి యశప్రభ అలాగే మీరే వాడుకొని నా దీవానికి సోతం మా కుటుంబంలో చేసిన అద్భుతం నీకు వందాలిసప్రభ కట్టుకచ్చీకటి నుంచి బయటకి బయటికి తీసుకొచ్చిండు అన్నింటికి సోత్రభా అలాగే ఆ శ్రమంలో తోడుతో వాగ్దాం నెరవేర్చి దానిలో పడబరిచి ఆదరించి అలలియా బలపరచడానికి నీకు పొందలేసా ప్రభ ఏం చెల్లించినా కానీ ఇంకా తక్కువనేసా ప్రభ నా జీవిత కాలం శ్రద్ధించను అది తక్కువనేస ప్రభ నా దీవానికి శ్రద్ధం అలలియా స్వార్థ జండి అలలియా దిలిపి ప్రభ మన మంజుల ముట్టి తాకి ఆ ప్రశ్న కదా చిన్న పాప ముట్టని తాకండి ఆ పసుకలు జాండిస్ తీసేయండి మీ ఆత్మతోని బలం తునిపి ఆ కుటుంబం ఆదరించి మా పర్లకొచ్చింది ప్రభా నాయన రక్షక మాకు మధ్యాహ్న కాలం మందు మేమందరం కూడుకొని మంచిగా ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించినట్టు తన్నాను బట్టి వందనాలు వేసే ప్రభా నాయన రక్షక ఎంతో భయంకరమైన వరల్డ్ లో మేము బ్రతుకుతూ ఉన్నాం ఏసై ప్రభా నాయన రక్షక మీరే కాచి కాపాడి దీనించి ఆశీర్వదించంట్లేసే ప్రభా ఎన్నో దాని పట్ల మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు వేసారు ప్రభా ఇంకా ఎంతో మంది రోగాలతో రుగ్మతలతో బాధపడుతున్నారే సేవా వందనాలు వేసాయారు ప్రభా నాయన రక్షక ఆ ఎంతో మంది రైతులు ఏడుస్తూ ఉన్నారు పొలాల వల్ల పోయినందుకు ప్రభావ వారికి అందరికీ అనుగ్రహించండి సేవ అనాథలు నిరాశ గురించి ప్రేమిస్తున్నాం వేసే వారిని కాపాడండి ప్రభా నాయన ప్రతి ఒక్కరి మీరు దేవుడని పెరిగి క్రీస్తులకి తిరిగి చింత వదాలైనా ప్రభావాల చాలా ఈ రీతిగా తన మనుషులు తనమని కలిపి అనుభవించారు ప్రభా అనేక ప్రేమ చాలి అపెస్తోంది ప్రభావం జరుగుతుందా నేర్చుకోవడానికి ఆరోగ్యానికి సంబంధించిన ఆహారానికి సంబంధించి అవును ప్రభావ ప్రతి విషయంలో చదివడం లేకపోతే మనం ఎక్కడ మోసపోతామో తెలియని శక్తి ఉంటుంది మేము ఎక్కడ కూడా మోసపోకుండా జాగ్రత్తగా తెలియజేసి క్రీస్తు పురుషుధన ప్రార్థిస్తాం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏం లేదా దాకా